శ్రీ గురుగో నమే పరి బ్రహ్మా పరం సుఖ బ్రహ్మీ గగన సదృశం తన సలక్ష్యం ఏం విమల సర్వే సాక్షీభూత భావాధీతం త్రిగుణరం సద్గురు నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సా తుభ్యో షుషుభ్యో మహాభ్యో నమో లవహరి ప్రజానగం బ్రహ్మైవాహమస్ అహం పదావిత సివ సమా శర్యమా అదాచార్య పర్య వందేగుపరం పరా హరివృద్ శ్రీ గురుద్యో నమ హరిహుతో నారాయణ నారాయణ గురుగారు ఇరవై మూడవ శ్లోకం అండి నిన్నటి నుండి కంటిన్యూ చేస్తున్నాము రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే తస్మాత్ బుద్ధేస్తునాత్మన బుద్ధి యొక్క ప్రవర్తన గురించి వివరిస్తున్నారండి బుద్ధి యొక్క ప్రవర్తన జాగ్రత్త స్వప్న అవస్థలలోనే ఉంటుంది సుక్షిప్త అవస్థలో బుద్ధి ప్రవర్తించదు మనసు కూడా ప్రవర్తించు కూడా ప్రవర్తించడం లేదు కనుక సుశుక్తిలో రాగాదులు సుఖదువములు లేవు మనకు బాగా అనుభూతమై ఉన్నటువంటిదే కదా ఎంతో కష్టపడి ఎంతో జీవితం అంతా కష్టపడి ఆవిడ జీవితానికి ఒకసారి అని వడ్డానం ఇప్పుడు ఈ వడ్డానం గాఢ నిద్రావస్థలో ఉంది ఆవిడ పెట్టుకుని ఉన్నా లేదు లాకర్లో ఉన్నా లేదు ఏం లాభం లేదు ఆడవాళ్ళ జీవితం అంతా కూడా పాపం వాళ్ళు ఎన్నో వడ్డాణాలు అవకాశం ఉండదు సాధారణంగా అందరూ ఒక వడ్డాణం చేయించుకుంటే బోహు చాలా బ్రహ్మాండే బాబు అనుకుంటుంది అంటే దానికోసం ఏదో తాపత్రయంలో భాగం వేరే ఏం లేదు అయితే ఈ తాపత్రయం అంతా ఎందులో ఉందట అంటే బుద్ధిలో ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక తాపాలకు స్పందించే లక్షణం అంతా కూడా ఈ బుద్ధిలో ఉంటుంది అన్నమాట ఏదో చెయ్యాలి ఏదో అవ్వాలి ఏదో పొందాలి ఏదో పొందకపోతే బాగోదు ఏదో చేయాలి కదా మనిషి నైపునందుకు సరే నేను చేయగలిగినవి చేద్దాం ఇట్లా పాపం బుద్ధి ఎప్పుడూ మనిషికి ప్రేరణిస్తూ ఉంటుంది పని ఏమిటంటే బుద్ధి పని ఏంటంటే ఎప్పుడు స్వభావాన్ని అనుసరించో సంస్కారాన్ని అనుసరించో వాసనను అనుసరించో వృత్తిని అనుసరించు కర్మను అనుసరించో కామాన్ని అనుసరించు లేకపోతే భోగాన్ని అనుసరించు ఆరు విభాగాలు ఉంటాయి మన సూక్ష్మ శరీరంలో ఈ ఆరు విభాగాలు ఎవరికి వాళ్ళు బాగా అధ్యయనం చేసుకోవాలి ఇంతకీ తర్వాత మనం బాగా వివరించి చెప్పేది ఏంటంటే ఈ ఆరు విభాగాల గురించి వివరించి చెప్తాం ఏమిటవి కామము కర్మ భోగం వృత్తి సంస్కారం వాసన ఈ ఆరు విభాగాల యొక్క సమాహారమే మనసు బుద్ధి చెత్తం అహంకారం వీటిలో పనిచేసేదంతా ఈ ఆరు విభాగాలు పనిచేస్తాయి ఈ ఆరు విభాగాలు ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలి నాలో కర్మ విభాగం ఎలా పనిచేస్తుంది నాలో కామ విభాగం ఎలా పనిచేస్తుంది భోగ విభాగం ఎలా పనిచేస్తుంది నాలుగు